్రాప్తం సరే బాగానే ఉంది నువ్వేమనుకుంటున్నావు నీ అభిప్రాయం ఏంటి నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు అయితే చూడండి అవతలవాడి యొక్క సంస్కారాన్ని పట్టుకున్నాడు పూర్వపక్షి కాబట్టి వాడు ఏం తీసుకుంటాడు అపరబ్రహ్మని తీసుకుంటాడు ప్రాణో భూమి నేను భూమా అంటే అపర బ్రహ్మ ప్రాణము అని తీసుకుంటాను ఇప్పుడు ప్రాణం భూమ కాలే కాకపోదు ప్రాణం భూమే అవుతుంది కానీ ఈ ప్రకరణలో మటుకు ప్రాణం కాదని చెప్పడం ముందు తాస్తుంది అది అలా తీసుకుంటాను తస్మాత్ ఎందువల్ల అలా ఎందుకు తీసుకుంటున్నావాయా చెప్పేవిటో నీ లాగిచ్చేవిటో చెప్పు భూయ ప్రశ్న ప్రతివచన పరంపరా దర్శనాత్ దాన్ని సంగ్రహ వాక్యం యథాహి అన్నది వివరణ భాష్యం అక్కడ ఆ ప్రకరణం చూస్తే మీకు తెలుస్తుంది భూయహ అంటే గొప్పది అని అర్థం ఇందులో ఒకటి చెప్తాడు నీకేమిటి తెలుసును అని అడుగుతాడు ఆయన లిస్ట్ అంతా ఎకరవ పెడతారు నీ క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్పమని అడుగుతాడు నా రోజు లేదు నీ బయోడేటా చెప్పమంటే ఆయన లిస్ట్ అంతా ఎకరవ పెడతాడు ఎకరవ పెడితే నీకు తెలిసినదంతా నామ తప్పము నామము తప్ప ఇంకొకటి ఆయన చెప్తున్న లిస్ట్ ఏంటో వేదో ఎదురు వేద స్వామ వేదో యర్వణ వేద శిక్షాకల్పం జ్యోద హిందృత్వం భూత విద్య నక్షత్ర విద్యార్థులు అని ఈ రకంగా మొత్తం ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ చెప్తాడు అంత విని నీకు తెలిసినదంత నామై వతత్ నామే ఇప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు నేను మొత్తం వాస్తు శాస్త్రం అంత చదివానండి ఆమె అంటే ఇప్పుడు నేను ఏమన్నా ఆయన్ని నామై వసత్ నామే కదా గుమ్మం అక్కడ ఉండాలి కిటికీ ఇక్కడ ఉండాలంటే గుమ్మం ఏమిటది నామం నామరూపాలే తత్వం కాదు తత్వం ఆకాశం గుమ్మం తత్వం ఎలా అవుతుంది కిటికీ తత్వం కిటికీ అంటే ఏమిటండి కిటికీ తత్వం కాదు కిటికీ అంటే కిటికీ అనేది ఏమి కిటికీ అనేది ఏమి ఉండదు కిటికీ అంటే ఏమిటి స్పేస్ అంతే కదా ఆ స్పేస్ లో ఎవడో దూరేసి వచ్చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు గోడ కట్టేప్పుడు కిటికీ పెట్టించాడు మీరు పాప వాళ్ళు గోడ కట్టేప్పుడు కిటికీ ఎలా పెట్టిస్తారు మెస్ట్రీలు చెప్తారేమో కిటికీ ఇక్కడ పెట్టుకోవాలి అని చెప్తారు వాడు ఆ లెంటిల దాకా వచ్చేక మిమ్మల్ని పిలుస్తాను అండి ఆ లెంటిల దాకా వచ్చాక పిలుస్తాడు ఆ చెప్పండి ఈ కిటికీ ఎక్కడ పెట్టాలని చెప్పండి ఇక్కడ పెడదామా ఇక్కడ ఇక్కడ పెట్టి కిటికీ అని పాపం యజమాని చెప్తే వాడు గొడుగు బల్ల అని అంటే చెక్కతో తీసుకొచ్చి ఆ బళ్ళల్లా పెట్టి దాన్ని అక్కడ గుర్తుపెట్టి అరే ఈ మొంతా వదిలిపెట్టి మిగతా అంతా ఇటకలు కట్టేంటే వాళ్ళు ఆ స్పేస్ వదిలిపెట్టి ఇతకలు కట్టేస్తారు అదే అక్కడ పెట్టలేదు ఎటకలెందుకంటే అది కిటికీ కాబట్టి కిటికీ అండి ఏమిటి స్పేస్ స్పేస్ మీద నువ్వు నీ శాస్త్రం ఏమిటా స్పేస్ సర్వవ్యాపకం నామై వతత్ నామరూపాలు తప్పించేయండి అలాగే రాహు కేతు అంటే నామై ఒకే పరమేశ్వరుడు రాహు రూపంగా కేతు రూపంగా ఉన్నాడు ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు నామయ్యి వతత్ అది నామం అంతా నామ ఇలా చెప్పాడు ఆయన శనత్ కుమారుడు అలా చెప్పాడు నేను చెప్పలేదన్నది నేను చెప్పాను అనుకున్నాను సనత్ కుమారుడు అలా చెప్పాడు చెప్తే అయితే ఆ నామకంఠ గొప్పది ఏంటి భూయ గొప్పది అంటే నామకంఠ ఫలానా అది గొప్ప అంటే అది తెలుసుకుంటాడు ఆ ఫలానా నాకు ఆ వరుస గుర్తు లేదు ఏ గొప్ప ఏ బిషీ లేదు ఏ గొప్ప ఏ తెలుసుకుంటాడు ఏ కంటే గొప్పదిందా ఉంది అని ఏంటి బి అది తెలుసుకుంటాడు బి కంటే గొప్పదిందా ఉంది అలా వచ్చి వచ్చి వచ్చి ప్రాణహ దాకా వస్తారు ఆశాయా ఆశకు వస్తారు ఆ ఆశ అంటే దిక్కు ఏదో అయ్యి ఉంటుంది ఆశకు వచ్చి ఆశ కంటే గొప్పది ఉందా ఉంది ప్రాణహ అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి ఆగుతుంది అని పురోపక్షం ఉన్నది అక్కడ ఆగుతుంది కొంచెం ముందు ఏవో ఇంకా ఏవో ఒక రెండు మాటలు ఇవ్వకుండా ఉన్నాయి మనం చూద్దాం భూమా అన్నారు కాబట్టి ఈ భూయ ప్రశ్న ప్రతివచన భూయ గొప్పది గొప్పది గొప్పది అని అలా ప్రశ్న అలా చూసుకున్న ఆ పరంపర చూస్తే ఆ పరంపర ప్రాణ దగ్గర ఆగినట్టుగా మాకు కనపడింది ప్రాణమే భూమా బానే వివరిస్తాడు యథాహి అస్థి భగవో నామ్నో భూయ వాగ్వావ నా భూయసీ ఎంత బాగా చెప్పాడండి కావండి ఇప్పుడు ఈ కిటికీలు బల్లలు ద్వారాలు ఇది నామ అన్నారు అనుకున్నా అంటే ఆయన అడిగాడు నామకంటే గొప్పది ఉందా అని అడిగాడు అస్థి భగవ నామ్నో భూయ భగవహన్ అంటే హే పూజనీయ నామకంటే గొప్పది ఉందా అని అడిగాడు అడిగాడు ఉంది వావా అంటాడు ఉంది ఎందుకు లేదు ఉంది బావా అంటే నిశ్చయంగా ఉంది ఏమిటి వాగ్వావ నాంనో భూయసి ఏమంటే రామా అనే నామము పవిత్రము ఆ నామాన్ని పలికింది ఎక్కడి ఆ నామం వచ్చింది వాక్శక్తి నుంచి వచ్చింది వాక్శక్తి లేకపోతే రామా అనే నామాన్ని పలకలేడు కదా ఇప్పుడు రామనామాన్ని వాల్మీకి మహర్షికి నారదులు ఉపదేశించాడు ఉపదేశించే వాడిలో వాక్శక్తి ఉన్నది ఉపదేశం స్వీకరించిన వాడిలో వాక్శక్తి ఉన్నది ఒకరికి అసలు మాటే లేదు వాడికి మీరేం మంత్రం చెప్తారు మంత్రం ఏం చెప్తారు భావన ఎలా చేసుకోరా అనేది బొమ్మేవారు కానీ మంత్రం లే మాట వాడికి మంత్రం ఏం చెప్తారు పుట్టుబృద్ధి వాడికి బొమ్మ రూపణ ఇస్తారు కాబట్టి వాడిని అధ్యాత్మం తీసుకెళ్తారు ఇప్పుడు నామం గొప్పది అంటే నామం ఎక్కడుంది అంత వ్యాపించు ఇదంతా వ్యాపించీనికంటే గొప్పది ఒకటి ఉంది అది ఎక్కడుంది ఇక్కడుంది వాగ్వావ భూయసి వాక్ వాక్కు కంటే గొప్పది ఉందని మళ్ళీ అడుగుతాడు తథ అష్టి వాచో భూయ ఇది మనోవావ వాచోభూయ మన వాక్కు కంటే గొప్పది ఉన్న ఉంది మనస్సు మనస్సు సంకల్పాన్ని బట్టి వాగింద్రియం పనిచేస్తుంది వాగింద్రియాన్ని నుంచి వాక్కు పుడుతుంది వాక్కుని నువ్వు ఏ వాక్కుతోటి నువ్వు జనులందరినీ వశం చేసుకుంటున్నావో ఆ వాక్కు మనస్సులో పుడితే ఆ మనస్సు ఆత్మస్వరూపం నుంచి పుడితే ఆ ఆత్మస్వరూపం గొప్పదవుతుంది అని అలాగా ఆ వరస కాబట్టి మనస్సు గొప్పది అని చెప్పాడు ఆయన చెప్పి ఇది వరస భూయ ప్రశ్న ప్రతివచన పరంపర అంటే ఇది భూయ భూయ నామాదిభ్యి ఆ ప్రాణాత్ భూయప్రశ్న ప్రతివచన ప్రవాహ ప్రవృత్త సో ఈ విధంగా నామతో మొదలుపెట్టి నామ నాకొచ్చు ఆయన తెలుసున్నదంతా నామ అనే నామాన్ని మొదలుపెట్టాడు మొదలుపెట్టి అలాగా అభూయ దానికంటే గొప్ప అని ఆ ప్రశ్న ప్రతివచనం ప్రశ్నాప్రతివచనం ప్రవాహంలాగా నడిచింది నైవం ప్రాణాత్ భూయ ప్రశ్న ప్రతివచనం దృశ్యతే అస్తి భగవ్ ప్రాణాద్ భూయ అదో వాణాద్ ప్రాణం దాకా వచ్చాం ప్రాణం తర్వాత ఇంకో గొప్పది ప్రాణం కంటే గొప్పది ఇంకోటి ఉందనుకోండి అప్పుడు ప్రశ్న ప్రతివచనాలు ఉండాలి ఏమని ఉండాలి అస్తి వా వ ప్రాణాద్భూయ పూజనీయ ప్రాణం కంటే గొప్పది ఉందా అనే ప్రశ్న ఉండాలి ఉంది ఫలానాది అదహ ఇది ఇది అంటే ఏదైనా ఫలానాది ప్రాణం కంటే గొప్పది అనే ప్రతివచనం ఉండాలి లేవు ఆ ప్రశ్న ప్రతివచనాలు ఎలా ఉండాలో కూడా అభినయం చేసి చూపించారు ఆయన భాష్యకారులు అభినయం చేశారు కృష్ణ ప్రతివచనం ఉంటే ఎలా ఉంది అష్టి భగ వప్రాణాద్ భూయ అని ప్రశ్న అదే వా వాణాద్ భూయ అనే ప్రతివచనము ఉండుంది కానీ లేవు కాబట్టి మనం దీన్ని ఏం తెలుసుకోవాలి ప్రాణము అల్టిమేట్ భూమా అన్నది అల్టిమేట్ అని చెప్పేది అవుతుంది కదా కాబట్టి భూమయ ప్రాణం ఇదంతా పూర్వపక్షం ప్రాణమే వు రామాదిభ్యశాంతే్య భూయాంసన్ ప్రాణో వా ఆశా భూయాన్ ఇదినా ప్రపంచముక్ ప్రాణదర్శిన అతివాదిత్వం ఇంకా చెప్పుకొస్తున్నారు నామంతో మొదలు పెట్టారు మొదలుపెట్టే ఆశ దాకా వచ్చారు నామం కంటే గొప్పది వాక్ వాక్ కంటే గొప్పది మనస్సు మనస్సు గొప్పది బుద్ధి అలా వచ్చి వచ్చి వచ్చి ఆశ వచ్చారు ఈ ఆశ గురించి మీరు చెందుతేకండి ఇక్కడ టాపిక్ ఆశ కాదు ఆశ గురించి మీకు వివరం కావాలంటే ఒకసారి ఆ చాంద్రజ్ఞి పుస్తకం తీసి చూసుకుంటే మేము తెలుస్తుంది పాఠం చదివిన వాళ్ళు పాఠం చదివిన వాళ్ళకి నేను వెరిఫై చేసి సో ఆశ వరకు వచ్చారు వచ్చి అక్కడ ఆశ కంటే కూడా గొప్పది ఏమిటని అడిగారు ఆయన అడిగితే ప్రాణోవా ఆశాయా భూయాన్ ప్రాణమే ఆశ కంటే గొప్పది నాపుషకలింగం అయితే భూయ అని ఉంటుంది భూయ భూయసి భూయాంసి స్త్రీలింగం అయితే భూయాన్ అనుకుంటుంది స్త్రీలింగం అయితే భూయసి అని ఉంటుంది సో ప్రాణమో ఆశ కంటే భూయాన్ అని సప్రపంచముక్వ ఇది దానికంటే గొప్పది అని అలా చెప్పే సుద్ధి లేదు ఎందుకు గొప్పదో కూడా చెప్తారు ఆ వివరం అంతా ఉంటుంది ఈ కారణంగా గొప్పది కానీ సప్రపంచం అంటారు వివరణతో కూడా చెప్పారు చెప్పి ఇంకేం చెప్పారు ప్రాణం దగ్గరికి వచ్చారు ఈ ప్రాణాన్ని ఉపాసన చేయటం అనేది ఉంటుందండి ప్రతి చోట మీరు ఉపాసన చేయడం ఉంటుంది నామను ఉపాసన చేస్తే ఇంకే దొరుకుతుంది మీకు నామకంటే గొప్పది వాక్కు మరి అయితే నేను వాక్కును ఉపాసన చేస్తాను చేయొచ్చు నువ్వు వాక్కును ఉపాసన చేస్తే నీకు ఈ ఫలం లభిస్తుంది అలా చెప్పుకుంటూ వస్తారు ఇప్పుడు ఇంకా ప్రాణం దగ్గరికి వచ్చి ఆపారు అంటే ఇప్పుడు ఏమొచ్చింది మన ముందుకి ప్రాణోపాసన వచ్చింది ప్రాణ దర్శన అంటే ప్రాణోపాసన చేయవానికి దర్శనం అంటే ఉపాసన అని అర్థం సో దర్శనం అంటే జ్ఞానం కూడా ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టే సో ప్రాణోపాసన చేసేవానికి ఓ క్వాలిఫికేషన్ చెప్పారు ఈ ప్రాణోపాసన చేసేవాడు ఇది అతివాది అని ఒక విశేషణ చేశాడు అతివాది అంటే అతిగా వాగుతాడు అని కాదు అతివాది అంటే అతీత్య వద్దతి అంటే అన్నిటికంటే పై మాట చెప్పువాడు అంటే అతివాది ఇంకా ఆ మాట పై మాట ఇది ఎలాగుంటుందంటే ఇప్పుడు ఎలక్షన్లోనూ రేపు మీకు పార్లమెంట్ బల పరీక్ష మీద పెడతారు సో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారనుకోండి పెడితే దానికి నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఎస్లో వంద ఓట్లు వచ్చాయనుకోండి నో వంద ఓట్లు వచ్చాయనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఆ మోషన్ అది పాస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా నోమో మోషన్ పాస్ అయ్యిందంటే ప్రభుత్వం పడిపోతుంది చాలా ఇంపార్టెంట్ అప్పుడు స్పీకర్ని ఫైనల్ ఓటు వేయమంటారు ఆ స్పీకర్ మాట లేకపోతే స్పీకర్కి ఓటు ఉండదు స్పీకర్ ఓన్ ఓట్ కానీ వేసేటంటే అతివాది అడి మాట ఫైనల్ అది అంటే క్లించింగ్ థింగ్ ఆ రకంగా ఈ ప్రాణ ఉపాసకులు ఉన్నాడే ఈ ప్రా ఈ పిల్లతిల్ల ఉపాసనలు చేసి వాళ్ళ వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు సర్వ జగద్వ్యాపకమైనటువంటి అపరబ్రహ్మ ప్రాణ సకల సకల ప్రాణులలో ప్రాణశక్తి రూపంగా ఉంది ఆ ప్రాణదేవతను ఉపాసన చేస్తాడు వాడు ఫైనల్ నిజంగా గొప్ప ఉపాసన అది దో దట్ ఈస్ నాట్ దిస్ ప్రకరణం నిజంగా గొప్ప దాని ప్రాణోపాసన చాలా విస్తారంగా చెప్పిన ప్రసన్న ప్రకరణాలు ఉన్నాయి సో ఆ ప్రాణోపాసకుడు అతివాది వాడేం మాట్లాడడం అలా కూర్చొని ఉంటాడు వాడు నోరు విప్పి మాట్లాడిన తర్వాత అన్ని చర్చలు అయిపోతాయి అక్కడికి కంక్లూషన్లో అతివాది అంటే అలా ఉంటుంది సో అలాగా ఉంటారు కొంతమంది మహావిద్వాంసులు ఉంటారు ఈ ప్రాణోపాసకుడు అతివాది అతి వాద్యసీ అతి వాద్యమీతి బ్రూయాత్ నాపం నువీత విత్యభ్యను జ్ఞాయా తర్వాత అక్కడ స్కృతే అవని చెప్పిందంటే ఒకడు అన్నీ తెలుసున్న ప్రాణోపాసకుడు ఉంటాడు వాడు అతివాదు వీళ్ళేమో చర్చలు చేసుకుంటున్నారు ఇదే అదే అదే ఇదే అని ఊరికే దుట్టు పట్టుకుని చర్చలు చేసుకుంటున్నారు ఆయన్ని అడిగారు అయా మా వల్ల తేలలేదు నువ్వల్లాగా నోరు మూసి కూర్చున్నావేమయ్యా నువ్వు సెటిల్ చేయి అని ఆయన అడిగాను అడిగితే నేను సెటిల్ చేయను అని అనకూడదు నువ్వు అన్న నువ్వే దేనికి అతివాదివి అని వాళ్ళు అంటారు అంటే నేను అతివాదిని కాను అని అనకూడదు నా అపర్ణువి ఇక తన దగ్గర ఉన్న విద్యను దాచకూడదు అపర్ణం అంటే దాచిపెట్టడం దాచిపెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు అడగనంత వరకు నీకేం సంబంధం లేదు వాళ్ళు వచ్చి అడిగితే పట్టుకు నువ్వేదో అతి వినయానికి పోయి అబ్బే నేనే చెప్పలేనో చెప్పగలుగుతావో చెప్పలేవో తెలుస్తోందా లేదా తెలుస్తోంది చెప్పగలను తెలుస్తుంది చెప్పగలను తెలుస్తున్నా అంటే నేను చెప్పగలను కూర్చో అలా నేను చెప్తాను అని చెప్పి వాళ్ళని ఉద్ధరించాలి కానీ నా దాచిత అని కూడా శృతే చెప్పింది అంత గొప్పగా వర్ణించారు అతివాదిత్వాన్ని ఆ ఎవీ సత్యేనాతివదతి ప్రాణవ్రతం అతివాదివృష్య అపరిత్యజ్యం సత్యాదిపరంపరయా భూమానమవతారరయన్ ప్రాణమే భూమానం అన్యతేన్యతే ఇదంతా పూర్వపక్షం ఏమి నిలబడదు నేను ఇంకా హెచ్చరిక చేస్తున్నాను అతివాది ప్రాణోపాసకుడు అతివాది అని చెప్పి ఎందువల్ల వీడు అతివాది అయ్యాడు వీడు అతివాది అంటే ఫైనల్ ఎవిడెన్స్ అది ఆ గొప్పతనం వీడికి ఎందుకు వచ్చింది అంటే అదేంటో అలా అంటారు ఏషతువా అతి యహ సత్యేన అతి వద్దటి సత్యం బేసిస్ మీద అతివాదిగా ఉన్నాడు తప్పిస్తే విడికే డబ్బు ఉందనో రాజకీయ అధికారమో చూసి అతివాదిగా పెట్టలేదు సత్యం ఆయన సత్యం తెలుసుకున్నవాడు కనుక ఆయన అతివాదయ్యాడు అని వాక్యం ఉన్నాడు ఈ వాక్యంలో ప్రాణం లేదు అక్కడ సత్యం అని ఉంది ఏషతువా అతి వద్దతి యహ్ అని లేదు వేషత్తులో అధిపతది ఈ సత్యం నాటి వద్దది అని ఉండేది అయితే ఈ సత్యం ఏమిటి మరి అంటే ఆ ప్రాణాన్ని లాక్కొస్తాం ఇక్కడ దాకా ప్రాణం అంతకుముందు చెప్పి విదిలిపెట్టేశారు ప్రాణం కంటే గొప్పది అని ఇంకేమీ చెప్పలేదు ఆ ప్రాణం లెఫ్ట్ బిహైండ్ ఆ లెఫ్ట్ బిహైండ్ ప్రాణాన్ని ఇక్కడ వరకు లాక్కొచ్చి ఆ సత్యంతో దీన్ని జోడించి సో ప్రాణం అంటే సత్యమే అని మేము అలాగ మాకు అలా కనపడుతూ ఉండదు ఇంకా అలా స్వీకరిస్తాం కాబట్టి ఈ అతివాదిత్వం దేన్ని బట్టి వస్తుంది సత్యాన్ని బట్టి వస్తుంది ఏసత్వా అతి వద్దటి సత్యం అని అతివదటి సత్యం ఎవడుంది ప్రాణవ్రతమే సత్యం సత్యము తెలుసున్న వాడిగా స్వీకరిస్తున్నాం కాబట్టి అక్కడ విధులు ప్రాణాన్ని ఇక్కడ కొత్తగా పట్టుకొచ్చిన అతివా సత్యాతివాదిత్వాన్ని కలిపేసి అండి కంబైన్ చేసేస్తే ఆ పక్కనే భూమా ఈ అతివదనం పక్కనే ఆ భూమ ఈ ప్రాణమే అని ఆ విధంగా మేము అనుకుంటున్నాము చెప్పారు కథం పునః ప్రాణే భూమని వ్యాఖ్యాయమాణాన్య పశ్యతిద్ూమ్ లక్షణపదం వచనం వ్యాఖ్యా సరే మంచిది అంటే ప్రాణమే భూమాన్ని నిర్ధారించటంలో ఒకటి రెండు ఇబ్బందులు ఆల్రెడీ మనకి తెలిసిపోతూ ఉన్నాయి ఆ ఇబ్బంది ఏంటంటే అతివాదిత్వం ఒక ఇబ్బంది కింద పరిణమిస్తుంది ఎందుకంటే అతివాదిత్వంలో ప్రాణపదం లేదు ఆ ప్రాణపదాన్ని లాగి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి సమస్య ఒకటి పైగా సత్యం పదం ఒకటి ఆ సత్యం ప్రాణం లేదురు అని కిట్టించినట్టుగా ఏదో చేయాల్సి ఉంటుంది అలా చేసి ప్రాణోపాసనా ఇది అని అంటారు ఓకే అయితే ఇది ప్రాణోపాసన ప్రకరణమైతే భూమ ప్రాణమే అయ్యే పక్షంలో భూమకి నిర్వచనం చెప్పిన వాక్యం ఉంది కదా ఎత్ర నాణ్య పశ్యతి నాణ్యక్షణోతి తద్భూమ అని ఉంది కదా సభూమ ఆది ప్రాణానికి అప్లై అవుతుందా లేదో చూసుకున్నావా అని అడిగాడు ఎందుకంటే ప్రాణమే భూమా అంటే అసలు ముందు ఆ బేసిక్ నిర్వచనం అప్లై అవ్వాలి కదా ప్రకరణము ఈ అరేంజ్మెంట్ అదంతా బాగానే ఉంది అంతా కిర్తించుకుంటూ వచ్చావు అసలు ముందు ఈ ఆఫ్ భూమా అప్లై అవుతుందా అని ఎలా అప్లై చేస్తావు దాన్ని ప్రాణమే భూమి పక్షంలో ఎత్త నాణ్యత శని భూమి యొక్క వచనం ఏదైతే కలదో దాన్ని ఎలా వ్యాఖ్యానిస్తావు అని అది ఉచ్యతే దానికేముందండి దాన్ని మేము వ్యాఖ్యానించడం ఏమి సమస్య లేదు ఎందుకంటే మనిషి తెలివిగా ఉన్నప్పుడు అన్నీ ఒకటే అనే భే కుదరలు భిన్న భిన్నాలుగా ఉంటాయి కానీ నిద్రపోయినప్పుడు అన్నీ విలీనమైపోతాయి ప్రాణం ఒక్కటే ఉంటుంది ఆ విధంగా దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు అది నిద్రావస్థ చెప్తున్నటువంటి వాక్యం నిద్రావస్థలో ఇతరుడు ఇతరమును చూచుట ఉంటుందా ఉండదు ఇతరుడు ఇతరమును వినుట ఉంటుందా ఉండదు ఈ ఇతరుడు ఇతరమును చూచుటా వినుట ఇవే ఉండదు మరి ఏముంటుంది ప్రాణం ఒక్కటే ఉంటుంది అదే భూమ అలాగే దాన్ని సరిపెట్టుకుంటాం అని అంటారు సుశక్త్యవస్థాం ప్రాణగ్రస్తేషు కరణేషు దర్శనాది వ్యవహార నివృత్తి సంభవతి ప్రాణశ్యాతి యత్రణాన్యపశ్యేతల్లక్షణం నిద్ర నిద్రపోయినప్పుడు ఇంద్రియములన్నీ కూడా ప్రాణంలో విలీనమైపోతాయి ఇలా కళ్ళు మూసుకుంటారు చూ ఇంకా చూపు ఉంది కొద్దిసేపు ఎప్పటికి ఇంకా చూపు ఉండదు ఆ చూపు ఏమైపోయింది నిన్న ప్రాణం ఉంటుంది చెవి వినికిడు ఉండదు ప్రాణంలోకి వెళ్ళిపోతుంది స్పర్శ ఉండదు ప్రాణంలోకి వెళ్ళిపోతుంది ఆకలిగా ఉండి పడుక్కున్నారనుకోండి నిద్రపోతుంది అనుకోండి ఆకలి ఉండదు ప్రాణంలో కలిసిపోతుంది కడుపు నిండి పడుకున్నారనుకోండి ఆ కడుపు నిండడం కూడా ఉండదు ప్రాణంలో కలిసిపోతుంది అన్ని ఇంద్రియ వ్యాపారాలు ప్రాణంలో కలిసిపోతాయి అప్పుడు అన్యత్ అన్యం ఇతరముడు ఇతరుడు ఇతరమును చీకటాదునుట ఇవేము ఉండవు కాబట్టి ఆ సుశుక్త్యవస్థలో మిగిలి ఉన్న ప్రాణం ఏదైతే గలదో దాని ఎందు భూమ లక్షణము అన్వయిస్తుంది జాగ్రత్త వ్యవస్థలో అన్వయించరు జాగ్రత్త వ్యవస్థలో అన్యతో అన్యత వీడు వేరు అది అన్ని వేరు నిద్రావస్థకి దాన్ని ఆ పరిమితం చేస్తే సరిపడుతుంది కాబట్టి అద్వైతం ఎక్కడున్నా దాన్ని నిద్రావస్థకి పరిమితం చేసేస్తే మనం జాగ్రత్త భేదాన్ని పెట్టుకుని కూర్చోవచ్చు భేదమే సత్యమని కాలక్షేపం చేయవచ్చు ఇలా వ్యాఖ్యానం చేస్తారు దాన్ని ఎలా డిస్ట్రాప్ట్ చేయాలంటే అలా డిస్ట్రాప్ట్ చేస్తూ ఉంటారు ఇది పురోపక్షే సపోయిర్ గా అర్థం చేశారు ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తాం తల శ్రుతి ఇనాకరణ వ్యాపార ప్రత్యష్టమయూపా సుశుత్యవస్థ ము యేస్పురే జాగ్రతి తవస్థా పంచవృత్తే ప్రాణస్ జాగరణం బ్రువతి ప్రాణప్రమానా దర్శయతి మా నిర్ణయానికి శృతి కూడా బలంగా ఉంది శృతి ఏం చేసిందంటే సుశుప్త్యవస్థని వర్ణించింది నా శృణోతి నా పశ్యతి అని మొదలుపెట్టింది వినడు చూడడు ఎందువల్ల ఇంద్రియ వ్యాపారములన్నీ ప్రాణంలో విలీనమైపోయి ఉంటాయి అని సుశుప్త్యవస్థని చెప్పింది అయితే ప్రాణం ఉంటుందని ఎలా తెలుసు అంటే ప్రాణం ఉంటుందని శృతి చెప్తోంది ప్రాణాగ్న ఏవ ఏ తస్మిన్ పురేజాగ్రతి ఈ నగరంలో నివసింది తెలివిగా ఉన్నది అగ్నులు ఐదు ప్రాణములనే అగ్నులు ప్రాణాలను అగ్నులతోటి లోపకం చేశారు నట ప్రాణమే అగ్ని అగ్ని అంటే వేడి కదా ప్రాణమే వేడి అంతే తెలివిగా ఉంటాయి ఏమిటవి ప్రాణ వృత్తులు ఐదు ఆ ప్రాణశక్తి ఐదు రకాలుగా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది ప్రాణ అపానం యానం ఉదాహరణ సమాన కాబట్టి ఐదు రకాలుగా ఈ పంచ పంచవ్యాపారములు కలిగిన ప్రాణము తెలివిగా ఉంటుంది అని శృతి చెప్తాడు కాబట్టి సుశుక్త్యవస్థ ఎందు సకల భేదములు విలీనమైపోయి కేవలము ప్రాణం మాత్రమే ఉంటుంది కాబట్టి ఎత్ర నాణ్య అంటే ఏ కాలమునుందైతే అంటే సుశుప్తి కాలమునుందు అని అర్థం చెప్పేసుకుంటే ఆ భూమ లక్షణం సుశుద్ధ్యవస్థలోని ప్రాణానికి కాబట్టి ఇక్కడ అపరబ్రహ్మయే భూమా జచ్చై తద్భూమ్న సుఖత్వం శ్రుతం యో వై భూమా తత్సుఖమితి తదప్యవిరుధం అయితే భూమకి ఆనందము ఆనందము అనే పదాన్ని ఈ ప్రకరణంలో సుఖము వాడతారు యో వై భూమా తత్సుఖం యల్పం తన్మర్త్యం అని వాక్యం ఉంది ఏది భూమయో అది ఏ ఆనందము అని చెప్పారు ఇప్పుడు భూమయే ప్రాణము అని మనం సెటిల్ చేసినప్పుడు ఈ ఆనందం అనే లక్షణం ప్రాణానికి కూడా వర్తించాలి అదే అదేమి సమస్య కాదండి ప్రాణము ఆనందమే తదటి అవిరుద్ధం అది కూడా వర్తిస్తుంది దాన్ని కూడా ప్రాణానికి ముడిపెట్టచ్చు ఎందుకంటే వీడు సుఖంగా నిద్రపోతాడు కదండి కాబట్టి సుఖం దానికి ప్రాణానికి కలపచ్చు అయినా శృతి కూడా చెప్తోంది అత్రై దేవ స్వప్నా పశ్యతి అదే తస్ శరీరే సుఖం సుశువస్థాయా సుఖశ్రవణా ఈ దేవ దేవంత ప్రకాశించ తత్వం అది ప్రాణమే ప్రాణమన్యుక్స్ స్వప్నంలోనూ చూచుటలేదు ఎందుకంటే కళ వచ్చిందంటే మళ్ళీ భయము దుఃఖము ఇవన్నీ వస్తాయి కళ వచ్చింది అంటే కళలో మనస్సుకి చలనము వ్యాపారము ఉంటుంది ఎక్కడైతే చలనము వ్యాపారము ఉంటుందో అక్కడ దుఃఖం మళ్ళీ కట్ట మళ్ళీ దుఃఖం వస్తుంది మళ్ళీ బంధం ఉంటుంది కాబట్టి కళలో ప్రాణము నిర్వికారమైన సుఖతత్వము అని చెప్పడానికి వీలుండదు కాబట్టి ఈ సుశుద్ధ్యవస్థలోనే కుదురుతుంది సుశుత్ వ్యవస్థలో స్వప్నాలను చూడడం అనేది లేదు కనుక స్వప్నాలను చూడడం అంటే మళ్ళీ అన్యుడు అన్యమును చూచుట ఆ గోలంతా వచ్చేస్తుంది ఇతరుడు ఇతరమును చూచుట అనేది కూడా లేదు కనుక ఆ ప్రాణము సుఖస్వరూపమై ఉండును అని శృతి చెప్పింది కాబట్టి భూమకి పెట్టిన సుఖత్వము అనే లక్షణం ప్రాణానికి అన్వయిస్తుంది ఓకే భూమిని అమృతం అది కూడా ప్రాణానికి అన్నింటినీ కలగట్టుకు రావాలి ూమా తదమృతం తిణశా ప్రాణో వా అమృతం తర్వాత భూమా అమృతము అంటే మరణము లేనిది శాశ్వతము కాలమునక అతీతమైనది అనర్థం అమృతము అంటే మరి దాన్ని ఏం చేస్తావు అది ప్రాణమేనయా ఎందుకంటే ప్రాణము అమృతమే దేహం పడిపోతుంది కానీ ప్రాణమేం అవదు ప్రాణము ప్రాణంగా నిలిచి ఉంటుంది ప్రాణానికి వినాశం లేదు అమృతము అదటి సమస్య లేదు సుఖము అమృతము అన్నీ కూడా ప్రాణానికి చక్కగా వర్తిస్తాయి అయితే ఒక్క సమస్య ఉండే కరటి శోకమాత్మనికనే ఉపక్రమం ఒక్కటి సమస్య ఉంది మరి దాని మాట ఏమిటి అది చేస్తారు భూమానం మన్యమానసోకమా ఆత్మవిదిషయా ప్రకరణోత్నం ఉపపద్య ప్రకణం ఎలా ఉత్నమైంది ఆరంభమైంది మేము ప్రాణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము అని ఆరంభమైతే అసలు గొడవ ఏమీ లేదు మీరు మీ కంక్లూషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతాయి కానీ అలా ఆరంభం కాలేదు నేను ఆత్మను తెలుసుకుందాం అనుకుంటున్నాను మొదలై ఈ ఆత్మను తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే నేను నీకు ఆత్మని చెప్తాను అని ఆయన అంటాడు మొదలైన ప్రకరణము ప్రాణంలో ఎలా అంతమవుతుందండి సౌకన్య బూడా దాన్ని ఏం చేసుకోవడం అనంటే దాన్ని కూడా మేము అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు అన్నీ అడ్జస్ట్ చేస్తారు అడ్జస్ట్మెంట్ చేసేవాడు అన్నీ అడ్జస్ట్ చేస్తాడు ఇప్పుడు లోకంలో ఎలా ఉంటారంటే నేను పూజించే కరెక్ట్ ఆ రూపమే దేవుడి రూపం ఇతరులు పూజించే దేవుడు దేవుడే కాదు ఆ రూపాలు దేవుడి రూపాలు కావు నామం కూడా పెట్టండి నామం పెట్టండి అంటే నామం పెట్టండి కాదు నామం కూడా రూపానికి నామం కూడా జోడించండి ఆ ఈ రూపము ఈ నామమే కరెక్ట్ ఇంకో రూపం ఇంకో నామం తప్పు అని ఎవడైతే చెప్తాడో వాడంత మూర్ఖులు వాడేదానికి ఎందుకంటే ఈ నామరూపములన్నింటి ద్వారా ఒకే ఈశ్వరుణ్ణి దర్శించడమే నేర్చుకోవాలి మేము రోజు ప్రార్థన చేస్తున్నాం హారతి ఇచ్చినప్పుడు ఓ దేవా నామరూపములు అన్నింటి ఎందు మేము నిన్నే దర్శించుముగాక అద్భుతమైన ప్రార్థన శివానంద మహారాజు కాబట్టి ఇలా ఉంటారు లోకంలో వాడన్నీ ఆ నామరూపాలకే అడ్జస్ట్ చేస్తాం ఇంకో నామరూపాలు కూడా అడ్జస్ట్ అవుతాయి అంటే అవ్వండి ఇలా చాలా సందర్భంగా ఉంటారు నన్ను లోకంలో అంటే ప్రజల్ని మిస్లీడ్ చేస్తారు అందకని ఇంకేమో సో ఇక్కడ ఈ ఆత్మ అనేది ఎలాగ దీన్ని ఏం చేస్తాం ఎందుకంటే ప్రకరణం దేనికోద మొదలైంది ఆత్మ బీబీ దిష ఆత్మను తెలుసుకోవాలి అనే కోరికతో మొదలైంది ప్రకరణం అక్కడ ఫైనల్గా వచ్చే ఆత్మ అనేది ఏమీ ప్రాణం గురించి చెప్పినట్టయితే అది ఎలా కుదురుకుతుంది ఆత్మల గురించి చెప్పాలి కదా ఒకసారి ఓ ఒక సెమినార్ అయింది ఆ సెమినార్ టాపిక్ ఏమిటంటే వేదములో సైన్స్ అని టాపిక్ ఆయన వేదం గురించి చెప్పడం ప్రారంభించారు వేద విద్వాంసులు వేదంలో ఏవో నాలుగు మాటలు ఇక్కడ పట్టుకొచ్చి బాగా గంట సేపు ప్రసంగం చేశారు వేదం గురించి చెప్పారు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ సైంటిస్టులు వీళ్ళు కాల్స్ వీళ్ళు ఎదురు చూసుకున్నారు వేదంలో చెప్పిన దానికి తనకే ఊపడం తప్ప కోపం వాళ్ళు ఏం చేస్తారు అలా విని విని విని గంట అయిన తర్వాత ఆయన హరి హోమ్ తక్షతని చెప్పేసి లేచి వీళ్ళు వెళ్ళి ఆర్గనైజర్ ముక్కు పట్టుకున్నారు అనయా నువ్వు వేదంలో సైన్స్ అన్నావు వేదం గురించి చెప్పారు కానీ సైన్స్ చెప్పలేదు సైన్స్ ఎవరు చెప్తాడు ఇప్పుడు ఇంకెవరన్నా ఇంకెవరు లేదని వాళ్ళ ఒక్కరు స్పీకర్ అది అయిపోయింది అని నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసాడు మరి ఏది సైన్స్ ఇది ఎది సైన్స్ అలా ఉండకూడదు సో ఆత్మని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీకు ఆత్మని చెప్తాము అని మొదలుపెట్టారు నామ అన్నారు నామ కంటే గొప్పది వాక్ వాక్కు కంటే గొప్పది మరొకటి అలా చెప్పి చెప్పి ప్రాణ ప్రాణోపాసన సుఖము అమృతము శుభంభూయ కంటే అది ఎలా గురుతుంది ఈ ఆత్మ మాటేంటి ప్రాణంలో ఉపక్రమం అది కదా ఇది ప్రతిదానికి గుడు బసవనలాగా తలకే ఊపి ఊపే భక్త సమూహం కాదుగా శాస్త్రం కదా ఇది శాస్త్రీయమైన పద్ధతిలో వెళ్ళాలి భక్తులైతే అన్నింటికీ తలకాయ ఊపిసి తీర్థ ప్రసాదం తీసుకుని లేచక్క పడతారు ఎందుకంటే భక్తులకు కావాల్సింది శాస్త్రము దేవుడు దయ్యం కానే కాదు వాళ్ళకి కావాల్సింది సంసారం ఆ సంసారంలోకి పరిగెత్తులు తక్క ఆ సంసారంలో వీడు ఏదైనా ఉపకారం చేస్తారేమో వీరి దగ్గరకు వస్తారు వీడు ఏం మాట్లాడినా వాళ్ళకి ఏం అన్నిటికీ తలకాయ ఊపుతారు ఎందుకంటే బుద్ధిని అనాస్థి చేసుకుని వస్తారు కేవలం సంసారానికి ఉపయోగపడుతుంది తీర్థప్రసాదాలు అంటే అందులో మనం ఆలోచించక్కర్లేదంటే మరీ పేది ఇప్పుడు ఈ టూరిస్ట్ ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళు ఏమైనా చెప్తారో తెలిసినా మీరు మా బస్సుకి డబ్బులు కట్టేసి ఎక్కేస్తే ఇంకా మీ భోజనం గురించి మీరు ఆలోచించక్కర్లేదు మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు మీరు అలా ముద్దు స్వరూపాల్లో కూర్చుని ఉండొచ్చు అనేప్పుడు మనం వెళ్ళి ఓ వంద ఎక్కువైనా వాడికి కట్టేసాం ఎందుకంటే మనం ఆలోచించడం చేయక్కర్లేదు అడ్వాంటేజ్ అందు గురించే కట్టడం అన్నది అదే పది స్పిరిచువాలిటీలో కూడా మనం మన బదులు ఆయన ఆలోచించేస్తాడు మన బదులు పూజ ఆయన చేసేస్తాడు మరి మనకి పూజా ఫలం మనకి ఎలా వస్తుంది ప్రసాదం ఇస్తాడు మనం ఏం చేయాలి వీరికి క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తే సరిపడుతుంది ఇలా నడిపిస్తూ ఉంటుంది ఇలా నడుస్తూ ఈ ప్రపంచం అది వర్కౌట్ కాదు అది వర్కౌట్ అందుకోసం చెప్పాను నేను సో మరి ఈ ప్రకరణం మాట ఏమిటి అని ఇది ఫైనల్ పచ్చి పచ్చి వెలక్క ఇలాంటి సమస్య ఇది దీన్ని కూడా సరిపెట్టేస్తాడు ఆయన పరోపక్షి దీన్ని కూడా సరిపెట్టేస్తాడు ఎలా సరిపెడతాడో చూడండి ప్రాణ ఏవ ఇహ ఆత్మా వివక్షిత ఇది భ్రూమ మేము దాన్ని సరిపెడతాం ఎందుకంటే ఇక్కడ ఆత్మ అంటే మరో చోట మరో చోట ఆత్మ అంటే ప్రాణం అర్థం కాదు ప్రాణం అంటే క్రియాశక్తి ఆ క్రియాశక్తిని వాడుకుని పనులు చేయటానికి వెనక్కాలుండే ఆ చైతన్యం ఆత్మ కాబట్టి కానీ ఇక్కడ ఈ ప్రకరణంలో ఇన్ని బలనాలు ఉండగా ఈ ఒక్క ఆత్మని ఒక్క మాట మాకు అడ్డొస్తే ఈ ఆత్మని ఈ ప్రకరణలో ప్రాణము అని అర్థం చేప చెప్పేస్తాం పైగా ఆత్మ అంటే చూడండి దేహం ఆత్మ అని మీరు అనుకున్నప్పుడు దేహమే ఆత్మలా అనిపిస్తుంది కన్ను ఆత్మ అనుకుంటే కన్నే ఆత్మలా అనిపిస్తుంది వేలు తెగిందనుకోండి వీడికి వేలే ఆత్మలా అనిపిస్తుంది ఆ కట్టు కట్టుకుని అది ఒక సెటిల్మెంట్ అయ్యే వరకు వేలే ఆత్మ ఇంకేమీ ఆత్మ కాదు అలా అనిపిస్తుంది ఇప్పుడు గుండె వ్యాధి గుండె నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి ఆత్మ ఏమిటి ఇప్పుడు కాదు మోకాలు కొంచెం నొక్కిగా మోకాలు నొప్పి తర్వాత చూడడం ముందు దీని సంగతి గుండే ఆత్మ అంటే కాబట్టి ఆత్మ ఆత్మ అవచ్చా ఏమంటే దుఃఖమాల మీ దేహం ఆత్మ ఉండాలి మీ ప్రాణం ఆత్మ కాకుండా పోతుందా అదే ఆత్మ దాన్ని కూడా హ్యాపీగా ఎంజూస్ట్ చేస్తాం అని దాన్ని శక్తి చేశాడు పైగా శృతి తి ప్రాణోహపిత ప్రాణోమాత ప్రాణోభ్రాత ప్రాణస్వస ప్రాణ ఆచార్య ప్రాణోబ్రాహ్మణ ఇది ప్రాణమేవా సర్వాత్మానం కరోతి అని వాక్యం ఉంది అక్కడే ఉంది చాంద్రజ్ఞం చాలా గొప్ప వాక్యం ఆ వాక్యం ఏంటంటే నువ్వు తండ్రి అంటున్నావు తండ్రి అంటే దేహాన్ని తండ్రి ప్రాణాన్ని తండ్రి దేహాన్ని కనుక తండ్రి అని ఎవడైనా అంటే చచ్చిపోయినప్పుడు ఆ దేహాన్ని కాల్చి వచ్చినప్పుడు వీడికి పితృహత్యా పాపం వస్తుంది వస్తుందా మరి న్యాయం కానీ అలా రాకూడదు కదా పితృహత్యాపం ఒకటి ఆ తండ్రి బ్రాహ్మణులైతే బ్రహ్మహత్యా పాపం వాడు గురువు అయితే గురు హత్యా పాపం ఇవన్నీ వస్తాయి వస్తుందా రాదు ఎందుకు రాదు దేహం కాదయ్యా తండ్రి అంటే ప్రాణోపిత ప్రాణపిత అలాగే మాత మన చెల్లెలు మాట్లాడు ప్రాణస్వస ఆచార్యుడు ప్రాణ ఆచార్య వేదవేత్త ప్రాణో బ్రాహ్మణ ప్రాణమే సర్వాత్మ సర్వారూపంగా ఉన్నది ప్రాణము కాబట్టి ఆ లెవెల్లో ఉపాసనకి అది మంచిదే ఈ ప్రకరణ ఉపాసనా ప్రకరణం కాదు అది సమస్య లేకపోతే ఇవన్నీ కరెక్టే కాబట్టి ప్రాణమే ఆత్మని మేము స్వీకరిస్తాము పైగా యథావా అరానాభౌ సమర్పి సమర్పి ఇదివాత్మత్వ అరణానిదర్శనాభ్యా సంభవతి వైపుల్యాత్ భూమూత ప్రాణస్ ఈ చక్రం చూస్తే మేడు నేమి అంటే ఇరుసు ఆకులు తూము మధ్యలో ఉండే హబ్బు తూము అంట నడిమి తూము సో ఈ నేమి వేటి ఎందు దృక్షబడి ఉన్నది ఆకుల ఎందు బృచ్చబడి ఉన్నది ఆకులు దేని ఎందు సమర్పితము సమర్పితము అంటే దృచ్చబడ్డాము దేని ఎందు బృచ్చబడి ఉన్నాయి నడిమి తూము ఎందు బృచ్చబడి ఉన్నాయి అంచేతనే తూము ఆగిపోతే ఆకులు ఆగిపోతాయి నేమి ఆగిపోతుంది తూము కదులితే ఆకులు కదులుతాయి నేమి కదులుతాయి ఆ తూము ప్రాణం ఆకులు ఇంద్రియాలు చెవులు కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇవి ఆకులు దేహము ఇరుసు కాబట్టి దేహము ఇంద్రియములు అన్నీ కూడా ఆ ప్రాణమునందు అమర్చబడి ఉన్నాయి అని వర్ణించారు సో ఈ విధంగా ప్రాణమే సర్వాత్మ ప్రాణ ఆచార్య ప్రాణోగ్రాత అంటే ప్రాణమే సర్వాత్మ సర్వము ప్రాణమునందే సమర్పించబడి ఉన్నాయి అని చెప్పిన వర్ణనలను బట్టి ప్రాణమునందు భూమ లక్షణం కుదిరింది భూమ అనేకమై ఉట బహు అన్నీ అదే అయి ఉండుట ఆ వ్యాపకత్వం ఆ లక్షణము భూమకి లక్షణం ఉన్నది కనుక భూమంటే అదే ఆ లక్షణానికే భూమా అది ప్రాణదేవతకి చక్కగా ఫిట్ అవుతుంది ఎంత ఎలాబరేట్గా పూర్వపక్షం ఉంటుంది సరే వెరీ ఎలాబరేట్ పూర్వపక్షం తస్మాత్ ప్రాణో భూమా ప్రాప్తం కాబట్టి పూర్వపక్షి తన వాదాన్ని కంక్లూడ్ చేసేట ప్రాణమే ఇక్కడ భూమా అంటే ప్రాణమే అంటే దాని యొక్క కంక్లూషన్ ఇంప్లికేషన్ ఏమిటంటే ఆ ప్రాణదేవతని మనం నమస్కారం చేసి పూజారి చేసుకోవటం ఆ ఉపాసన చేసుకోవటమే అంతేగాని నేనే దేవత అనే అభేదం కుదరదు ఆత్మ అనేది కుదరదు కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దం కూడా దేవుణ్ణే సూచిస్తుంది ప్రాణదేవతనే సూచిస్తుంది అని పూర్వపక్షం ఉపాసన యొక్క పూర్వపక్షం తత ఇద ముచ్యతే ఆ మాట విన్న తర్వాత ఇదో మేమిలా చెప్తున్నాము ఇది సిద్ధాంతం ఏమని పరమాత్మవా ఇహ భూమా భవితుమర్హతి నాణ ఇక్కడ భూమ పరమాత్మయే కానీ ప్రాణము కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా నేను అనగానే నేను అనగా దేహమా కాదు కొన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసం నేనా కాదు ఉ్వాస నిశ్వాసం నేను కాదు ఉస నిశ్వాసల సాక్షిని నేను నా స్వరూపం నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు పుడతాయి సరిగ్గా ఇదే పరిస్థితి నీకు బ్రహ్మాండం కాబట్టి ఆత్మ యొక్క యథార్థ స్వరూపం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క ఇవల్యూట్ ప్రాణ పరబ్రహ్మ నుంచి పుట్టిన మొదటి స్థితి ప్రాణం కాబట్టి ఇక్కడ భూమా పరబ్రహ్మ కానీ ప్రాణం కాదు ఆ పరబ్రహ్మయే పరమాత్మ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది కాబట్టి ఇక్కడ భూమశవాచ్యము పరమాత్మయే కానీ ప్రాణము కాదు తస్మాత్ ఎందువల్ల అంటే ఇప్పుడు మీరు చూపడం చూడండి భూమా బ్రహ్మ అనే మాట వస్తుంది బ్రహ్మ జిజ్ఞాసానికి బ్రహ్మ అనే మాట అరువృత్తి అవుతుంది భూమా బ్రహ్మ భూమ బ్రహ్మయే ఎందువల్ల సంప్రసాదాత్ అధ్యుపదేశాత్ అని రెండు రెండు హేతువులు సంప్రసాదము వలన అధ్యుపదేశము వలన భూమ బ్రహ్మయే గాని ప్రాణము కాదు అని ఆ సూత్రపదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు సంప్రసాదాత్ అధ్యుపదేశా కాబట్టి సంప్రసాదము అనే ఒక హేతువు అధ్యుపదేశము అనే రెండో హేతువును బట్టి భూమ పరమాత్మ పరబ్రహ్మయే గాని ఇది జ్ఞానమే తప్ప ఇది ప్రాణదేవత యొక్క ఉపాసనా ప్రకరణము కాదు ఈ రెండు హేతువులు మళ్లీ క్లాస్ లో చూస్తున్నాను అది మల్డీక్లాస్ లో ఓం పూర్ణ మదత్ పూర్ణిద పూర్ణా పూర్ణముదక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుశో